నిత్యం ఏమవ్యపురుష పా చూడండి ఎవడైతే దేహేంద్రియమనస్సంఘాతమే తాను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 ఆ ఆత్మ తన స్వరూపము ఎవరు తెలుసుకుంటాడో వాడు పరిచ్ఛన్న వ్యక్తిత్వములకు ఉండే కర్తృత్వ భోక్తృత్వములకు అతీతుడుగా ఉంటాడు కనుక ఆ ఆత్మస్వరూపములతో అభేదముగా ఉండేవాని ఎందు అటువంటి జ్ఞానియందు అటువంటి ఆత్మస్వరూప నిష్ఠుని ఎందు కర్తృత్వంగానే కారయతృత్వంగానే అక్కడి నుంచి వస్తాయి ఇది ప్రతిపాదన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 సో భగవాన్ నమహర్షిని వారు నేను ఎవరో తెలుసుకో అని వారు ఎందుకంటే నేనెవరో తెలుసుకోవడం ఏంటి నేను హైదరాబాద్ నుంచి మిమ్మల్ని దర్శించడానికి వచ్చినటువంటి భక్తుణ్ణి హైదరాబాద్లో నాకు ఇల్లు వాకిలీ ఉంది నేను ఫలా కులానికి చెందిన వాడిని నేనెవడో ఏమిటో తెలుసుకునేది అని వీడంటే ఇది ఇవన్నీ నీ స్వరూపం కాదు నీ స్వరూపం ఏమిటో తెలుసుకో అంటే నేనెవడో నాకు తెలీదా తెలీదు తెలుసుకో అని అంటే అర్థం ఏంటి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 కర్మలు చేయచ్చు ఆ ప్రాయశ్చిత్తాలు ఉంటాయి చెడు కర్మలు అయితే ఏవేవో లక్షా తొంభై వ్యవహారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వంతో జీవిస్తూ అదే పరమ సత్యము అని నిర్ధారించుకుని కూర్చున్న వాళ్ళకి ఈ వాక్యములు ఇవి గొంతులో పచ్చి వెలక్కబడ్డట్టుగా ఉంటుంది అవి దిగ మింగలేరు వాటిని వేలాడుతూ ఉంటాయి వాక్యాలు ఉపనిషత్తుల్లోనూ అంతే గీతలోనూ ఉంటాయి కాబట్టి ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే ఈ ఉపనిషత్తులు ఈ గీత మనకొద్దు మనం పరాశర సంహితను ఎదురుకుండా పెట్టుకుని మన కాలక్షేపం మనం పరాశర సంహితం లేకపోతే ఖాళీ పురాణము లేకపోతే బ్రహ్మాండ వైవర్త పురాణమో ఏదో ఒకటి పెట్టుకుని దాంతో మన కాలక్షేపం మనం చేసుకున్నాం ఈ ఉపనిషత్తులు ఈ గీత ఇవి దేనికోసం అని వీటిని పూర్తిగా వదిలిపెట్టేసి వాటితో కాలక్షేపం చేయడం అది దివ్యమైన మార్గం అది రాజమార్గం దానికి తిరుగులేదు కానీ అలా చేయరు ఎందుకంటే తాము చేసి దానికి ఉపనిషత్తులు గీత సపోర్ట్ చేస్తున్నాయని చెప్పాల్సింది మేం చేసి పొ మేం చేసి పొరపాటు ఏదైతే ఉందో అది పొరపాటు కాదని ఉపనిషత్తులు గీత మాకు సర్టిఫికెట్ ఇవ్వాలి అలా ఇవ్వంటే అవి ఎందుకు ఇవ్వవు మేము చూస్తాం కదా అసలు ఏమిటో చూపించను ఆ వాక్యాలను మేము మాకు అనుకూలంగా తిప్పుకుంటాము అని ఇలా మొదలుపెట్టి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 ఉపనిషత్తులో ప్రతి వాక్యాన్ని విరిచేసి పాడు చేశారు గీతలో ఉండే ప్రతి వాక్యాన్ని విరిచి పాడు చేశారు దాంతో మనకి ఫామ్స్ మిగిలియ తప్పిస్తే ఫామ్స్ వెనకాల ఉండేటువంటి ఫిలాసఫీని కోల్పోయినాము కర్మలు రిచువల్స్ మెకానికల్గా మిగిలియ తప్పిస్తే వాటి వెనకాల ఉండేటువంటి గంభీరార్థం మనం కోల్పోయాము చాలా వీక్ అయిపోయాము అన్ని విధాలుగా వీక్ అయిపోయి కూర్చోవడంతో ఈ విధర్మీయుల యొక్క ఎదు వీళ్ళ యొక్క ఆక్రమణను ఎదుర్కోవడానికి మనకి శక్తి చాలటం లేదు ఆ విషయం స్పష్టమైపోతుంది కదా విఆర్ ఫైటింగ్ విత్ అవర్ బ్యాక్ అగ్నిస్ట్ ది వాల్ మనకింత ఫిలాసఫీ ఉండి వాళ్ళని అసలు క్రిస్టియన్ చర్చి చేసి చెప్పేటువంటి మాటల్లో ఏమీ సారం ఉండదు వాళ్ళకి అసలు డాక్టర్నే లేదు ఉన్నదల్లా డాగ్మానే నో డాక్టర్ అన్నట డాగ్మాయే ఉంది దాన్ని పట్టుకునే వాళ్ళు వచ్చేస్తున్నారు ముందుకు వచ్చేస్తుంటే మన వాళ్ళు ఇంత అద్భుతమైన డాక్టరీ నుండి కూడా వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళలో వీళ్ళు డివైడ్ అయిపోయి ఉన్నారు ఒకటి చెప్పేదానికి ఇంకొకటి చెప్పేదానికి పొంతను ఉండదు వీడి కథకి వాడి కథకి అసలే పోలుకు ఉండదు ఒక తలకాయి ఉంటుందా ఐదు ఉంటాయా అనే దెబ్బలాట్లో వీళ్ళు మునిగిపోతూ ఉంటారు వీళ్ళు ఆ ఇష్యూ సెటిల్ కాలేకపోతే వీళ్ళు ఇంక వెళ్ళి ఇంకొకటితో ఏం దెబ్బలడతారు సో ఈ విధంగా ఈ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 అహమాత్మా ఇది నేచిత్ జ్ఞానముత్పద్యస్వకర్మసన్యాస ఉపదిశ్య పూర్వపక్షం తత్ర అంటే అది అట్లుండగా అంటే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం అలా ఉన్నది అంటే అర్థమేమిటి ఆత్మస్వరూపములు ఎరింగిన వాడు కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా ఉంటాడు ఆత్మ కర్తృత్వం కానీ కారయతృత్వం కానీ లేదు అనే విషయం అది అట్లుండగా కేచిత్ వదంతి కొంతమంది ఇలా అంటున్నారు ఎవళ్ళు కొంతమంది పండితుల పూర్తి మూర్ఖులు ఏమైనా చెప్పారనుకోండి దాన్ని మనం ఒక ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు మహావిద్వాంసుడు జ్ఞాని చెప్పాడు అనుకోండి అది ఇష్యూ కానే కాదు అది సత్యమే వీడు అంతరాలలో ఉంటాడు పండితమ్మన్యాహ వీడికి ఏమి రాదు తాను పండితుణ్ణి అనుకుంటున్నాను పండితమ్మన్యా వదంతి ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఇటు నువ్వు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం ఇది ఈ పృథివీలో ఎవరికీ కలిగేది కాదు కషచిత్ జ్ఞానం అహమాత్మ ఇది జ్ఞానం కశ్వచిత్ నా ఉత్పద్యతే నువ్వు చెప్పే ఆత్మజ్ఞానం ఉందే ఇది ఈ పృథివిలో ఎవరికీ కలగదు ఏమిటి అంత విడ్డూరంగా నేనేం చెప్పానంటే నువ్వేమంటున్నావు జన్మాది షడ్ భావ వికార రహిత విక్రియాన్న వికారాన్ని ఒకటే పుట్టుక పుట్టుక తర్వాత ఉండుట అంటే లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ పుట్టిన తర్వాత ఉండకపోవచ్చు కదండీ పుట్టిన తర్వాత వెంటనే మరణించవచ్చు కదా అలా మరణించకుండా ఉండుట ఉండి పెరుగుట వర్ధతే విపరిణమతే పరిణామమును చెందుట అపక్షీయతే వినాశ ఈ ఆరుభావ వికారములు లేని ఆత్మస్వరూపుడను నేను అనే ఈ జ్ఞానముందే ఈ జ్ఞానం నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో కానీ మహానుభావ ఇలాంటి జ్ఞానం ఈ పృథ్వీలో ఎవరికి కలగదు నువ్వు చూపించేవాడి అని ఒకడిని చూపించు ప్రతివాడు కూడా నేను ఫలానాపుడు పుట్టాడని డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని ఇటువంటి తిరుగుతున్నాడు తప్పిస్తే నేను పుట్టలేదు నేను చావటలు చావకపోవటం లేదు నేను పెరగలేదు నేనేమో నాకు గడ్డం ఎరీయలేదు నాకేమో జుట్టు తెల్లబడలేదు అని చెప్పి మొనగానే ఒకడిని చూపించిన లేదు అటువంటి వాడు జ్ఞానం నా ఉత్పత్తి ఎవరికైనా ఒకడికి కలగాలి కదా తర్వాత అవిక్రీయ అవిక్రీయ అంటే ఆత్మ కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమైన ఆత్మ అంటే ఏమిటి నేనొక ఇప్పుడు ఒక స్వరూపంలో మార్పు రావాలంటే రెండు రకాలుగా మార్పు వస్తుంది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 వికారం వస్తుంది కర్మలు చేయించినప్పుడు కూడా వికారం వస్తుంది ఈ వికారములు ఏమీ లేని ఆత్మహుట ఉందంటాం అలాంటి ఆత్మహుట ఉందని నువ్వు అంటున్నావే ఆ జ్ఞానం గలవాడు ఎవడూ లేడు నేను కర్తను కాను ఆ కర్త నేను కర్తను కాను అనే జ్ఞానం గలవాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా అలాంటి జ్ఞానమే వాడికి కలగదు అహమే ఆత్మా ఏకహ రెండవది లేదు ఉన్నదల్లా ఒకే ఒక ఆత్మతత్వము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 అది మామూలుగా ఫిజికల్ సన్యాసం కాదు జ్ఞానరూపమైన సన్యాసం తెలుసుకోవడమే సన్యాసం సో అటువంటి జ్ఞానరూపమైన సన్యాసము అటువంటి జ్ఞానం కలిగితే జ్ఞానరూపమైన సన్యాసం ఉండొచ్చుగాక అసలు కలగద్దు అటువంటి జ్ఞానం ఎప్పుడు ఎవరికి కలగదు నువ్వు చెప్పేటువంటి ఆత్మ లాంటి ఆత్మ ఎక్కడ లేదు ఎవరికి కలగదు నభూతన భవిష్యత్ ఇలాగంటి శాస్త్రం ఏదో పట్టుకుని నువ్వు ముందుకు వచ్చేవు అని పూర్వపక్షం చూడండి ద్వైతం ఎంత గట్టిగా పట్టేసి ఉంటుందో సో అంచేతనే ఇటువంటి పాఠాలు ప్రత్యేకంగా శ్రద్ధ గల వాళ్ళకి చెప్పాలి కానీ ఊరికే జనం మీద పడి చెప్పేది కాదు ఇది ఎందుకంటే ఎవరికీ అక్కర్లేదు ప్రతి కూడా నిన్న ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి ఈ నిన్న కాదు ధ్వజస్తంభ ప్రతిష్టకి అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చి ఏమన్నారంటే మా అబ్బాయి కుదురుగా లేడండి వాడు కుదురుగా అయ్యేటువంటి ఉపాయం మీరేమైనా చేస్తారా అని ఉన్నాను అడిగారు అంటే అమ్మ మీ బావి వయసు ఎంత ముప్పై ఆరు సంవత్సరాలు అని చెప్పారు ఏం చేస్తున్నాడు ఏ పెళ్ళి అయిందా అంటే అయింది పిల్లలు కూడా ఉన్నారంటే ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నాడు అంటే బిజినెస్ చేస్తుంది ఇంకా మరి కుదురుగా లేకపోవడం ఏమిటి తల్లి అంటే కుదురుగా ఉండటండి డబ్బంతా వేస్ట్ చేస్తూ ఉంటాడు మీరేమైనా ఉపాయం పూజ ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు నేను అక్కడికి ఏం చెప్పాలి అమ్మ ఈ పుత్ర మాత్రం ఈ భేదం ఉన్నదే ఇలాంటిదేం ఉండదు ఆత్మకర్త ఆత్మ ఈ మాట నేను చెప్పాను అనుకోండి ఆవిడ నాకు తెలిసి ఎగదిగా చూసి ఏమిటి రైలు ఇలా మాట్లాడతాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడైనా మార్సి నుంచి వచ్చాడా లేకపోతే ఎర్రగడ్డ నుంచి వచ్చాడా ఏమిటి వాటి సో నేను అన్నాను మీరు ఇంతవరకు ఏం చేశారన్నామ్మ అంటే పూజారి గారితో చెప్పానండి ఆయన శని గ్రహానికి అభిషేకం చేశాడు అని చెప్ప చాలా మంచి పని చేశారు అమ్మ మీరు చేయాల్సిందంతా చేశారు ఇంకే పైన అంతా సక్రమంగానే అవుతుంది నేను ఆశీర్వదిస్తున్నాను వెళ్ళండి అని చెప్పాను నేను ఆశీర్వదించాను కూడా ఆశీర్వచనానికి ఎంత ఫలం ఉంటుందో ఆవిడికే తెలియాలి ఆశీర్వచనం కూడా చేశాను ఎందుకంటే ఆవిడ కోరికని మనం తీర్చడమే మన డ్యూటీ ఆ సందర్భంలో అలా అనిపించింది కాబట్టి అలాగే ఆశీర్వచనం చేసి మనం బయటపడాలి కానీ ఆవిడ దగ్గర ఆత్మకర్త భోక్త ఏం మాట్లాడుతుంది కనుక ఇదిగో ఇటువంటి ఇలాగంటే ఆత్మ ఒకటి ఉందని ఎవరికి ఇటువంటి జ్ఞానము కలగదు అది పొరపక్షం దాని మీద సిద్ధాంతం నా ఈ అభిప్రాయం తప్పు అందువల్ల నా జాయతే ఇత్యాది శాస్త్రోపదేశానర్థక్యాత్ ఇది సంగ్రహ భాష్యం అంటారు అందుకే సమాధానం చెప్పి దానికి వివరణ చెప్తారు ఎందుకంటే ఇలాగంటే ఆత్మజ్ఞానం ఎవ్వడికి ఏ ఒక్కడికి కూడా కలగదు నువ్వంటే నే మ్రియతే వా విపశ్చితే అని కఠోపనిషత్తు శృతి అది మనసులో పెట్టుకుని అంటున్నారు ఆ శృతినే శ్రీకృష్ణుడు కోట్ చేశాడు గీతలో ఈ విధంగా శాస్త్రము అటు వేద శాస్త్రము గీతనే శాస్త్రము ఈ శాస్త్రము ఆత్మస్వరూపములకు పుట్టుక మరణము మధ్యలో వికారములు లేవు అని చెప్తోంది ఈ ఉపదేశము వ్యర్థమైపోతుంది ఎందుకంటే జ్ఞానోపదేశం చేసినప్పుడు ఆ జ్ఞానమును పొందేవాడు ఒక్కడుంటే కూడా ఉపదేశం సార్థకమే ఒక్కడుంటే చాలా ఇప్పుడు సోమేన యజేత అనే వాక్యం ఒకటి ఉంది సోమయాగము చేయవలను ఈ ఎందుకండి వాక్యం వేస్ట్ కదా ఎవడు చేసీదా పెట్టిదా అంటే దానికి చోట వచ్చింది ఇలా రాజసూయయాగాన్ని గురించి ప్రస్తావన వచ్చింది భాష్యంలో ఎవడు చేస్తాడు ఈ రాజసూయయాగం ఎందుకు ఈ వాక్యాలు రాజా రాజసూయేమ స్వరాజ్యకామో యజేత ఎందుకు ఈ వాక్యం వేస్తుంది కదా అంటే వేస్ట్ ఏమిటా రాజసూయం ధర్మరాజు గారు చేశారు మరొకడు చేశాడు ఎవడో ఒకడు చేసేవాడు ఉంటే ఉన్నంతవరకు ఆ వాక్యం సార్థకమే ఒకడున్న చాలు అని సమాధానం చెప్తాను సో ఆ విధంగా ఈ జ్ఞానం కలిగేవాడు ఒక్కడుంటే ఆ వాక్యం సార్థకం అవుతుంది ఆ జ్ఞానం ఒక్కడికి కలగదు అన్నట్లయితే ఏమిటవుతుంది ఆ వాక్యము నిరర్థకము వ్యర్థము చెప్పాల్సి ఉంటుంది కాబట్టి శాస్త్రము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 ప్రథమేమి వదండి దాని వివరిస్తా యథా శాస్త్రోపదేశమర్థ్యాస్తివిజ్ఞానం కతూ దేహాంతరసంబంధిజ్ఞాన ఉత్పద్యాస్ తస్ైవాత్మన అవిక్రియత్వకర్తృత్వైకత్వాది విజ్ఞానం కస్మాత్ప ఈ ప్రశ్న వేసిన వాళ్ళు మీమాంసకులు మీమాంసకులు అంటే మీమాంసకులు అంటే కర్మవాదులు అందరూ వాళ్ళే ఉన్నదంతా వాళ్ళే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 ఏమన్నారంటే రిచువల్స్ ఎలా ఆరంభమవుతాయంటే చాలా సరళంగా ఆరంభం అవుతాయి సింపుల్గా ఉంటుంది రిచువల్ ప్రారంభంలో అది అలా అలా అలాగా మర్రిచెట్టు జడలుని పాకినట్టుగా విస్తరించేస్తుంది ఇప్పుడు వైదికుడు చేయాల్సిన రిచువల్స్ ఏటో తెలుసు అండి ఉదయం స్నానం చేయమని స్నానం చేయడానికి దానికి వైదికుడు ఏవక్కర్లేదు కదా ఎవడైనా ప్రతివాడు చేసేదే కదా స్నానం అయిన తర్వాత నీళ్లు తీసుకుని గాయత్రీ మంత్రంతో సూర్యుడికి అర్ఘ్యాన్ని మూడు సార్లు ఇయ్యే దీనికి ఎంత ఎఫర్ట్ కావాలండి ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని పదిసార్లు ఇరవై ఎనిమిది సార్లు జపం చేయి దీనికి ఎంత ఎఫర్ట్ కావాలండి సూర్యుడు ఎదురుకుండా నిలబడి ఓ ప్రార్థన చెయ్యి ఎంత ప్రార్థనండి మిత్రశ్రదృత శ్రవో అని మొదలు పెడితే వన్ అండ్ హాఫ్ మినిట్స్లో అయిపోతుంది ప్రార్థన ఇది ఇది రిచువల్ ఐదు నిమిషాలు రిచువల్ ఈ రిచువల్ ఎంత సింపుల్ అంటే మేము కాలంలో స్నానం చేసి అక్కడ నిలబడి చేసేసి వాళ్ళందరం అలాగే చేసేస్తారు కూడా దీనికి ఇంకా సామాగ్రి ఏమక్కర్లేదు నిలబడి ఉంటాం నేలలో నిలబడే ఉంటాము ఎదురుకుండా సూర్యుడు ఉంటాడు టగ టక్ చేసేటవే అక్కడ అక్కడికి అయిపోయింది గెట్టు మీదకి వచ్చే అయిపోయింది ఇంకా పూచీ ఏమీ లేదు మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగడమే ఆ రిచువల్ అయిపోయింది ఆ తర్వాత అగ్నిహోత్రం చేసి ఓపిక మీకుంటే అగ్నిని వ్రేల్చి దాంట్లో రెండే ఆహుతులు అగ్నియస్వాహ సూర్యా ఉదయం అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ సాయంకాల రెండు ఆహుతులు ఇది ఇంత బతుక్కు చేస్తే వాడు మహావైదికుడు కింద లెక్క ఇలా ఉంటుంది ఇవి రిచువల్ కానీ అది విస్తరించి విస్తరించి విస్తరించి జడలు పాకేసి ఎంత పెద్దది అయిపోతుందంటే అలా రోజు జీవితం బ్రతికి జీవితం కూడా కర్మలను చేసినా ఇంకా చేయాల్సిన కర్మలు మిగిలి ఉన్నాయి అని నిలవేలకు వచ్చేస్తుంది సో రిచువల్స్ అలా కర్మకాండ అలా విస్తరించేస్తుంది కర్మకాండ విస్తరిస్తే ఏమిటవుతుందంటే ఇక్కడ మీకు డిస్కషన్ అంతా కూడా మీరు చేసేటువంటి కర్మ ఏం చేస్తున్నారు ఏమి చేయటం లేదు కాదు డిస్కషను యాటిట్యూడ్స్ మీద డిస్కషను వేదాంతంలో డిస్కషన్ అంతా యాటిట్యూడ్స్ని బట్టి ఉంటుంది కర్మకాండ బాగా విస్తరించేసి ఉందనుకోండి వాడి యాటిట్యూడు జ్ఞానానికి విరుద్ధంగా కర్మని విస్తరింపజేసేదిగా నిర్మాణం అయిపోతుంది యూ కన్నాట్ స్టాప్ ఇట్ అదే యాటిట్యూడ్ నిర్మాణం అయిపోతుంది దాన్ని ఎవడో ఆపలేడు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 వేదం చెప్పింది కాబట్టి క్రక్కలేడు వాడు కర్మవాది కనుక మృంగలేడు ఎసిములేట్ చేసుకోలేడు రిజెక్ట్ చేయలేడు మృంగలేడు క్రక్కలేడు అంటే అర్థం అదే ఈకన్ ఎసిములేటెడ్ నార్ రిజెక్టెడ్ అలా దాంతో కుస్తీ పడుతూ ఉంటారు ఈ కర్మవాదులు మీమాంసకుల యొక్క లక్షణం అలా శంకరులు కర్మవాదులను చాలా గట్టిగా ఖండించారు ముఖ్యంగా గీతా చాలా గట్టిగా ఖండించారు ఎందుకు అలా ఖండించారంటే ఆయన పని కట్టుకుని ఖండించింది ఏం కాదు శ్రీకృష్ణుని యొక్క ప్రతిపాదన ఆ విధంగా ఉంటుంది శ్రీకృష్ణుడి కాలం నాటికే కర్మవాదము బాగా జడలు పట్టేసి గ్రేళ్ళు ఊనుకుని చాలా బలమైపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఈ కర్మవాదులని ఆయన కొంత కొంత ఖండిస్తాడు ఆయన ఇంకా మనం చూడబోతున్నాం చాలా పరుషమైన పదజాలంతో ఖండిస్తాడు ఇంత కర్మ అనవసరం అంటాడు క్రియా విశేష బహుళాం అని అంటాడు తోట ఇవన్నీ క్రియలరా ఎన్ని క్రియలో ఎంత ఎంత విభిన్న క్రియలో క్రియా విశేష బహుళం ఎన్ని క్రియలు వందలాది కర్మలు మళ్ళీ ఓ కర్మలో దీనికి దానికి తేడా ఎంతంత తేడాలో ఎంతంత విభేదమో ఎన్ని క్రియలు అని ఓ చోట ముక్కు మీద వేలేసుకుంటాడు సో ఈ కర్మవాదుల యొక్క కర్మవాదులను ఖండించుకుంటూ పోతాడు ఆయన ఆ కామ్య కర్మలన్నింటినీ కూడా తుంగలో తొక్కమంటాడు నిజం చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలంటే దట్ ఈస్ హౌ అంటే తీసుకెళ్ళి వదలవారేమని అర్థం రిజెక్ట్ చేసేస్తాడు కామ్యకర్మ నిత్యకర్మల్ని మాత్రం చేసుకోండి అని చెప్తాడు అంటే రిచువల్స్ చుట్టూ ఏర్పడిన ఈ నాచునంతని తొలగించేసి రిచువల్స్ని లీన్ ఫామ్లో అట్టపెట్టి వీడు అంతఃకరణ శుద్ధి చేసి వీడిని ధ్యాన మార్గంలోకి ముందుకు చేసి పుష్టి చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన శ్రీకృష్ణుడు ఆ ప్రయత్నం చేస్తాడు చాలా పూచీగా చేస్తాడు దాంతో దాని మరి భాష్యం రాసినప్పుడు ఆ ప్రయత్నానికి అనురూపంగా భాష్యం నిర్మాణం అవుతుంది కదా సో ఆ సందర్భంలో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 వేదము అనే శాస్త్రము ఉపదేశించటం చేత ఆ ఉపదేశము యొక్క బలం చేత ధర్మము ఉన్నది అనే విజ్ఞానం మనకు కలిగింది చిత్రం ఏమిటంటే ఇప్పుడు పుష్కరాలు వచ్చింది పుష్కరాలు వస్తే పది లక్షల మంది వెళ్ళి నదిలో స్నానం చేసి వచ్చారు ఈ పది లక్షల మందిని ఆ కర్మ చేయించినటువంటిది ఏమిటి శాస్త్ర ఉపదేశం ఎక్కడో ఉంది శాస్త్రం అంత పెద్ద గంభీరమైన శాస్త్రము లేకపోతే అదేదో గీతలో చెప్పాడనో ఉపనిషత్తుల్లో చెప్పాడనో అలాంటిది కూడా కాదు ఎక్కడో స్కాంద పురాణంలో మూలం ఉంది స్కాంద పురాణం అని ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే స్కాంద పురాణంలో ఉందని చెప్పచ్చు మధ్వలు మధ్వ సంప్రదాయం వాళ్ళు శంకరాచార్యుల మీద లేనిపోని కథలన్నీ అల్లేసారు ఏమైనా అల్లారంటే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు పూర్వజన్మలో రాక్షసుడై ఉండి భీముడి మీద కత్తికెట్టి భీముడి చేతిలో ఓడిపోయి మళ్ళీ భీముడి మీద పగ తీర్చుకోవడం కోసం మళ్ళీ శంకరాచార్యులుగా పుట్టాడు మణికంఠుడనే రాక్షసుడు అని ఇలాగ కథలన్నీ అల్లేసారు అల్లేసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారా ఆయన ఈ కథలు అంటే స్కాంద పురాణే అని చెప్పారు వాళ్ళు ఈ స్కాంద పురాణం అన్నది మూడు నాలుగు వెరసన్స్ ఉన్నాయి ఒక వెరసన్ కాదు తర్వాత ఇక్కడ లాహోర్ వెర్షన్ వేరు మద్రాసు వెర్షన్ వేరు కేరళ వెర్షన్ వేరు లాహోర్ వెర్షన్లో రెండు లక్షల శ్లోకాలుంటే గోరఖ్పూర్ వర్షన్లో ఎనభై వేలే ఉన్నాయి ఎంత తేడా చూడండి ఓ వంద శ్లోకాలు ఇటువంటి కూడా కాదు కాబట్టి ఈ స్కాంద పురాణంలో ఏది ఎక్కడ ఉందో ఎవడు చెప్పగలిగింది ఏం కాదు కాబట్టి ఏదైనా ఉండొచ్చు దాంట్లో ఎనివే ఆ విషయం అలాంటి పెట్టండి ఓ వాక్యం ఒకటి ఉంది ఏంటంటే ఆ నక్షత్రం అక్కడికి వచ్చినప్పుడు లేకపోతే ఈ రాశి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గ్రహం అక్కడికి వచ్చినప్పుడు ఈ నదిలో స్నానం చేస్తే పుణ్యము అని వాక్యం ఒకటి ఉంది అలాగే శాస్త్రోపదేశం అది ఆ ఒక్క వాక్యానికి బలం ఎంత అంటే లక్షల మంది వెళ్ళి స్నానాలు చేసి వస్తా కాబట్టి నువ్వు మీమాంసకుడు పోయి ఉండి అలా మాట్లాడుకో నీకు ధర్మం అనేది ఒకటి ఉంది నీకు ఆ జ్ఞానం ఎలా కలిగింది శాస్త్రోపదేశం వల్ల కలిగింది తర్వాత కర్త అంటావు నువ్వు ఆత్మకర్తని కదా నువ్వు అనేది అంటే కర్మలను చేయాలి కర్మలను చేస్తే ఏమిటవుతుంది కర్మఫలం స్వర్గం వస్తుంది ఎవరికి వస్తుంది స్వర్గం ఈ దేహం ఇక్కడే మట్టిలో కలిసిపోతూ ఉంటే స్వర్గం ఎవడికి వస్తుంది అంటే అలా కాదండి సూక్ష్మదేహం అనేది ఒకటి ఉంటుంది అది ఇంకొక దేహాన్ని పొంది స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంది అని చెప్తాడు వీడు అంటే దేహాంతర సంబంధి జ్ఞానం కర్తు దేహాంతర సంబంధి జ్ఞానం దీన్ని బృహదారంకంలో కూడా చేర్చించారు ఈ పాయింట్ సో కర్మని చేసేవాడు ఇంకొక దేహాన్ని పొంది అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడు అని వీడు చెప్తాడు ఆ బేసిస్ మీద కర్మ చేస్తాడు ఈ కాబట్టి కర్మని చేసేవాడికి మరొక దేహాన్ని పొంది దివ్య దేహాన్ని పొంది క భోగాన్ని అనుభవిస్తాడనే జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రోపదేశ సామర్థ్యా వేదములో అలా ఉపదేశించబట్టే వచ్చింది మాకు ఆత్మాకర్త జ్ఞానం కూడా అదే సోర్స్ నుంచి వచ్చింది కాబట్టి ధర్మం అనేది ఉంది కర్మ చేసిన వాడు కర్మఫలాన్ని మరో దేహంతో మరో జన్మలో అనుభవిస్తాడు అనే రెండు అంశములు నీవు ఏ శాస్త్రం నుంచి సంపాదించేవో తథా అదేవిధంగా శాస్త్రాత్ అదే శాస్త్రం వల్ల అదే ఆత్మ ఆ కర్త అనుకునేవాడు ఉన్నాడే వాడి ఆత్మే వాడి యొక్క యథార్థ స్వరూపం ఏది కలదో ఆ యథార్థ స్వరూపము అవిక్రీయమని అంటే ఎట్టి భావ వికారములు లేనిదని అకర్త దాని ఎందు వాస్తవంగా కర్తృత్వము లేదని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 నిన్న ఓ ప్రసంగం ఒకటి వచ్చింది ఓ మహాత్ము దగ్గర దేర్ ఈజ్ సో మచ్ కన్వర్షన్ అట్సెట్రా అని వస్తే దాని మీద ప్రసంగం వచ్చింది ప్రసంగం వచ్చి ఒకళ్ళు అన్నారు ఊ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ వీ టు డూ ఐ హై హ్యావ్ టు డూ సంథింగ్ అని అన్నారు అని నేను అలా వింటూ ఉంటాను నేను నేనంత పెద్ద ముందుకు వెళ్ళి మాట్లాడి తక్కువగా ఉంటుంది సో నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏమిటని నా అభిప్రాయంలో ఐ డోనాట్ థింక్ దట్ వీల్ డూ థింగ్స్ ఐ థింక్ దట్ థింగ్స్ గెట్ డన్ అని నేను అనుకుంటున్నాను పనులు నేను చేస్తాను నేను చేశాను చేస్తున్నాను చేయబోతాను అని నేను అనను అలా నేను పనులు జరిగాయి జరుగుతున్నాయి జరుగుతాయి అని అంటాను అంటే మరి మీరు చేయకుండా జరిగిపోతున్నాయా అది చేయకుండానే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను దట్ ఈజ్ హా ఐ థింక్ మరి ఎలా జరుగుతున్నాయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను అని చెప్పాను అలా ఎందుకు చెప్పానంటే మనమేదో చేస్తున్నాము మనం ఇంత సాధించాము ఇంత చేస్తున్నాము అనేటువంటి భావన సరికాదది అది తప్పది దాంట్లో దోషం ఉంది తన ఎందు అటువంటి కర్తృత్వాన్ని మనం ఇప్పుడు ఓ గోడతో నిలబెట్టి ఓ రూఫ్ వేసి నేను ఇదంతా వేసానంటే అది అర్థం లేని మాటది ఆ రూఫ్ అక్కడ పడింది అంటే దాంట్లో థౌజండ్ ఫ్యాక్టర్స్ ఒక చోటకి చేకూరితే ఆ రూఫ్ పడింది ఆ థౌజండ్ ఫ్యాక్టర్స్లో నేను చేసింది ఒక్క ఫ్యాక్టర్ కూడా లేదు ఒక మహా ఉంటే ఒకటి ఉంది లోక దృష్టితో చూస్తే కాబట్టి నాకు కర్తృత్వం ఉంటే వన్ బై ఉంది నైన్ నైన్ కర్తృత్వాన్ని రిజెక్ట్ చేసి వన్ బై థౌజండ్ కర్తృత్వంతో నేను కర్తను నేను చెప్పడం అది అవివేకం ఒక పిసరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వన్ కూడా లేదు కాబట్టి నేనే నేనేమంటానంటే నేను చేస్తున్నాను అని అండం కంటే కొన్ని క్రియలు అవుతున్నాయి అని అంటే ఇంకా యోగ్యంగా ఉంటుంది అని చెప్పాను నన్ను పుష్ చేస్తే చెప్పాను ఆ మాట కాబట్టి ఆత్మ అకర్త అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి శాస్త్రం వల్ల బోధిస్తోంది అలాగంటే జ్ఞానం పుట్టదు అని ఎందుకని నువ్వు విచారం చేస్తే తెలుస్తుంది నీకు కాబట్టి నువ్వు విచారం చేసి అనుభవానికి తెచ్చుకుంటే నీకే తెలుస్తుంది నువ్వు అవేమీ చేయకుండగా బండస్వాధ్యాయులాగా ఆ కర్త కాకుండా ఎక్కడ కుదురుతుందండి అని లోతైన విచారణ లేకుండా పై పై మాటలు మాట్లాడితే దానికి అర్థం ఏంటి సో అలాగంటే ఇదేమీ కాదు అటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇది ప్రష్టవ్యాహ ఎవరికో ఒకళ్ళు కలుగుతుంది అందరు అందరూ బుద్ధులైపోతారు ఎవడో ఒక బుద్ధుడు ఉంటాడు సో బుద్ధుడు ఒకడు గుర్తించాడు సత్యాన్ని అహం బుద్ధహ అన్నాడు నేను తెలుసుకున్నాను బుద్ధ అనేది పేరేం కాదు అది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 నిజంగా ఆయన చెప్తాడు డోంట్ బి మై ఫాలోయర్స్ డోంట్ బి ఫాలోయర్స్ ఆఫ్ బుద్ధ బి బుద్ధ అని అంటాడు ఆయన ఉపదేశం అలా ఉంది కనుక కాబట్టి జ్ఞానం ఎందుకు కలగదు నువ్వు నువ్వు చేస్తే కలుగుతుంది పోన్లే నీ కంగ ఇప్పుడు ఏదో కర్మ చేసుకుంటున్నావు ఆ జ్ఞానం సంగతి మేము తర్వాత చూస్తావాను మంచిది మేము నిన్ను అకామిడేట్ చేస్తాం నువ్వు మమ్మల్ని అకామిడేట్ చేయి అంతేగాని జ్ఞానమే పుట్టదు అని చెప్పడానికి నీకు ఎంత తాహతు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 ఆత్మ అకర్త అని కంటితో చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉందా లేదు వీడు ఇటువంటి తిరుగుతూ పనులు చేస్తూ ఆత్మ అకర్త అంటే మీరు చూపించండి వాడు పని చేస్తున్నప్పుడు ఏ పని చేయకుండా కూర్చున్న ఆత్మ కంటికి కనపడుతుందా ఏమే కనపడుతుంది కాబట్టి ప్రత్యక్ష భోజనం కాదు కొన్ని మనస్సుతోటి ఆలోచించి తెలుసుకోగలుగుతామా అంటే మనస్సుతో ఆలోచించి ఏం తెలుసుకుంటారు ఇప్పుడు రూము మీరు వెళ్ళేప్పుడు చాలా డర్టీగా ఉండే మీరు వాపసు వచ్చేప్పుడు శుభ్రంగా క్లీన్గా ఉంది అంటే ఎవడో ఒకడు క్లీన్ చేసేడని అనుకుంటారా లేకపోతే ఆత్మాకర్త అనుకుంటారా కానీ ఎవడో ఒకడు క్లీన్ చేసేడు కాబట్టి కర్తృత్వాన్ని అనుమానం చేస్తారు కానీ ఇన్ఫరెన్స్ కర్తృ ఫలాన్ని బట్టి కర్మని ఇన్ఫర్ చేస్తారు కానీ ఆత్మకర్త అని ఇన్ఫర్ చేస్తారు కాబట్టి ఇన్ మనస్సు చేత కూడా ఆత్మ తెలియబడదు ఇంద్రియముల ద్వారా ఆత్మకర్త తెలియబడదు మనస్సు చేత ఆత్మాకర్త తెలియబడదు ఇంకెలా తెలుస్తున్నాయా ఇంకెక్కడ జ్ఞానం ఇంద్రియాలకి దొరకదు మనస్సుకు దొరకదు ఇంకేమి జ్ఞానం కరణ అగోచరత్వా కరణ అగోచరత్వా ఇది చే కాబట్టి ఆత్మకర్త అనే జ్ఞానము పుట్టదు జ్ఞానం పుట్టాలంటే ప్రత్యక్షమైన అవ్వాలి అనుమానమైన అవ్వాలి రెండూ కాదంటవి రెండూ అవ్వటం లేదు జ్ఞానము కాబట్టి అటువంటి జ్ఞానం అనేదే లేదు ఇప్పుడు దీనికి ఎలాగంటే అశబ్దమ స్పర్శమ రూపము వ్యయం తథా రసం నిత్యమగంధమేమిటో చెప్పమన్నారు బ్రహ్మ అంటే శబ్ద స్పర్శ రూపరసంధములు లేనిది ఇంకా ఇంకా ఏమిటో చెప్పండి ఎందుకంటే మీరు ఇంత దాకా ఏం చెప్పలేదు లేనిదన్నారు కానీ ఉళ్ళదేమిటో చెప్పలేదు ఇంకా ఏమిటో చెప్పండి అంటే మనస్సుకి వాక్కుకి గోచరము కానిది ఇంకా ఇంకా ఏమిటో చెప్పండి కమాన్ డోంట్ స్టాప్ దేర్ కమాన్ సే సంథింగ్ మోర్ ఎందుకంటే నువ్వు ఇంతదాకా ఎనీథింగ్ పాజిటివ్ నువ్వేం చెప్పలేదు అంటే ఇంక ఇంతేనండి బ్రహ్మ గురించి ఇంక మేం చెప్పేది లేదు అన్నారు అంటే ఇది ఎక్కడ బ్రహ్మయ్య నువ్వు చెప్పిదే నువ్వు చెప్పి శూన్యంలా ఉంది తప్పిస్తే బ్రహ్మలా లేదు కాబట్టి బ్రహ్మ అనేది లేదు ఎందుకంటే ఉంటే అది కంటికైనా కనపడాలి చెవికైనా కనపడాలి ముక్కుకైనా వాస్తవం ఏదో అవ్వాలి కనీసం మనస్సుకి ఊహకైనా అందాలి ఇవేవి కాదు వాక్కుకైనా దొరకాలి ఇంక వీటికి దేనికి దొరకదు అంటే ఇంకా అలాంటిది ఏమీ లేదన్నమాట కుందేటు కొమ్ము లాంటిదన్నమాట కుందేటు కొమ్ము అది కంటితో చూసేది కాదు ముక్కుతో ఆఘ్రానించేది కాదు ఏది కాదు మనస్సుకి కూడా మీరు కుందేటు కొమ్ము ఉంటుందో ఊహ చేయండి వాక్కుతోటి వర్ణించి చెప్పండి పోనీ కాబట్టి తుచ్ఛం సుతరాము లేనిదేదో మీరు చెప్పి ఆ సుతరాము లేని దానికి ఒక అందమైన పేరు ఒకటి పెట్టారు దాని అది అదే బ్రహ్మ అని శూన్యవాదులు తోసిపుచ్చారు కాబట్టి అలాగే నువ్వు ఆత్మకర్త అంటే అనే జ్ఞానం కలుగుతుందంటున్నావు ఎలాగలుగుతుందా జ్ఞానం ప్రత్యక్షం వల్ల కలుగుతుందా అనుమానం వల్ల కలుగుతుందా ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటావా ఆత్మకర్త అని మనస్సు ద్వారా తెలుసుకుంటావా రెండింటితోటి కూడా తెలుసుకోవడం సంభవం ఒకటం లేదు కనుక ఆత్మకర్త అనే జ్ఞానము పుట్టదు ఇది చేరపక్షం అది సిద్ధాంతం నా తప్పు మళ్ళీ దాని మీద ఖండన నా అంటే అది సరికాదు ఎందువల్ల మనసైవానుద్రష్టవ్యం ఇది శృతే మనస్సుతోటే తెలుసుకోవాలి అని బృహదారణ్యక శృతి చెప్తావు ఇంకా బృహదారణ్యకంలో చెప్పందేమీ లేదు అన్నీ చెప్పింది బృహద ఇది చెప్పింది ఇది చెప్పలేదని ఏమీ లేదు సో మనస్సుతోటే తెలుసుకోవాలి అంటే ఏముండవు మరి మనస్సుకి దొరకదని ఎప్పుడో మీరు చెప్పినట్టున్నారే అంటే చూడు మనస్సు మనస్సు ఒక స్థాయికి తీసుకొస్తే అటువంటి మనస్సుతో తెలుసుకోగలుగుతాము అపవిత్రమైన మనస్సుతో అంటే రజస్తమో గుణముల మాలిన్యము గల దొరకదని అభిప్రాయం మనస్సుకి దొరకదు అంటే రజస్తమో గుణముల దోషములు అధికముగా కలిగిన మనస్సుకి దొరకదు అని మనస్సు చేతను తెలుసుకోవచ్చు అంటే కేవల సత్వగుణమునందు స్థిరముగా నిలిచి ఉండే మనస్సుతో తెలుసుకోవచ్చు అని అభిప్రాయం ఇప్పుడు అరగంటలో ట్రైన్ ఉందండి వీడు ఇక్కడ నెలకొడ ఉన్నాడు అండి నీకు ట్రైన్ దొరకదు నువ్వు మిస్ అవుతావు అని అంటే అభిప్రాయం ఏంటి వీడేమో రిక్షాలో ఎక్కి ప్రయత్నం చేస్తున్నాడు అంటే నువ్వు నువ్వు రిక్షా మీద వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు ట్రైన్ అందుకోలేవు అని అభిప్రాయం అంటే వాడు నేను ఇదిగో రిక్షాను వదిలిపెట్టేసి కారులో ఎక్కుతున్నాను అంటే దొరుకుతుంది ఎందుకు దొరకదు సో ప్రజస్తమో గుణములతో నిండిన మనస్సుతో దొరకదన్నామే కానీ అసలే మనస్సుతో దొరకదని అభిప్రాయం కాదు మనసై వాను ద్రష్టవ్యం మనస్సుతోటే తెలుసుకోవాలి అంటే మనస్సుతోటే తెలుసుకోవాలంటే అభిప్రాయం ఏంటో తెలుసిన ఇది దీని స్వరూప దీని పద్ధతి ఎలాగంటే మనస్సుకు అతీతమైన విజ్ఞానం ఆత్మస్వరూపం మనస్సుకు అతీతమైనది అయితే మా ఆ మనస్సుకు అతీతమైన దానిని మనస్సుతోటే మీరు అందుకోవాల్సి ఉంటుంది ఇది ఎలాగంటుందంటే ఎత్తైన పండు ఎత్తులో ఉన్న పండుని ఇప్పుడు సిక్స్ నేను ఫైవ్ హండ్ర ఫైవ్ ఉన్నానండి ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ ఉన్నా ఫ్రూట్ సిక్స్ ఫీట్లో ఉంది ఇప్పుడు అందుతుందా అందదా అందుతుందా అంటే నేను ఇలా నిలబడితే అందదు నేను ఏం చేయాలంటే ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ దేహం యొక్క పరిమాణాన్ని స్ట్రెచ్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూజ్ ది బాడీ టు రైజ్ అబౌవ్ ది బాడీ అప్పుడు దొరుకుతుంది అంటే బా ఎప్పుడు కూడా మీరు దేహానికి అధి అధిగమించాలి అంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి దేహం ఆ దేహభావాన్ని అధిగమించగలుగుతారు అలాగే మనస్సుకి అంద అందదు కానీ మనస్సుని స్ట్రెచ్ చేస్తే దొరుకుతుంది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 తుణికి సలాడుతూ ఉంటుంది అని వర్ణిస్తాడు చోట శ్రీకృష్ణుడు ఒకడు రజోగుణంలో ఉన్నాడు అనుకోండి భోగపరాయణుడు ఉన్నాడు అనుకోండి వాడిని మీరు దేవాలయంలోకి తీసుకెళ్లినా భోగా వాసనని పట్టుకుని దేవాలయంలో ప్రవేశిస్తాడు మూర్ఖుని విశ్వవిద్యాలయంలో ప్రవేశపెడితే వాడి అజ్ఞానాన్ని అక్కడికి మోసుకొస్తాడు సత్వగుణ ప్రధాను సారా తీసుకెళ్తే వాడు అక్కడ కూడా ఈ సత్వగుణాన్ని మోసుకొస్తాడు కాబట్టి ఆ సత్వగుణము అది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఎదుర సో వైరాగ్యము ఆ వినయము ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి సత్వగుణానికి ఆత్మనిష్ట సో ఇటువంటి సత్వగుణ ప్రధానంగా తయారు చేసుకుంటే ఆ మనస్సు ఇట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇట్ సెల్ఫ్ అండ్ దెన్ యూ గెయిన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అది ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అందుకోసమే ఇక్కడ శంకరులు ఒక చక్కటి మాటని వాక్యాన్ని రాస్తున్నారు ఈ వాక్యాన్ని మహాత్ములు తరచుగా కోట్ ఉంటారు ది సంస్కృతం మనహకరణం మనస్సు సాధనము దేనికి ఆత్మదర్శనే దర్శనం అంటే తెలుసుకోవటం ఆత్మ జ్ఞానము నందు మనస్సు సాధనము ఎటువంటి మనస్సు అండి అంటే సంస్కృతం మనహ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 ఓ చెవి ఆ గోడ దగ్గరికి ఈ చెవి ఈ గోడ దగ్గరికి వెళ్తాయి డిస్ట్రాక్షన్ వచ్చేస్తున్న నెబరేషన్ వచ్చేస్తున్న అర్థం సరిగ్గా లేకపోతే ఒకప్పుడు అర్థం బాగానే అది రజోగుణం ఒకప్పుడు అర్థం స్వచ్ఛ అద్దం నిండా మలిక్కి ఉండే అసలు అర్థం అని కూడా అనిపించదు అది తమో గుణం కాబట్టి మనం ఏం చేయాలి స్వచ్ఛమైన అర్థ అర్థాన్ని ఫిగర్ని డిస్ట్రాక్ట్ చేయని అద్దాన్ని పట్టుకోవాలి పట్టుకుని మొహం చూసుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఎంత కష్టపడాలి ఏమీ కష్టపడక్కర్లేదు అలాగే మనస్సు కనుక స్వచ్ఛంగా ఉంటే ఆ మనస్సులో ఆత్మస్వరూపము ప్రతిఫలిస్తుంది మనస్సు స్వచ్ఛం చేసుకోవాలి అర్థాన్ని తడిగొడ్డబెట్టి తుడవాలి అలాగే మనస్సును కూడా సంస్కరించుకోవాలి సంస్కృతం మనహ దేంతో సంస్కరించాలి మనస్సుని స్వచ్ఛం చేసేటువంటి ఉపాయం ఏమిటి శాస్త్రము శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి వాటిని చిక్కబట్టాలి శాస్త్రము యొక్క ఉపదేశాన్ని ముందు స్వీకరించాలి ఆచార్య ముఖంగా స్వీకరిస్తే మంచిది ఎందుకంటే శాస్త్ర ఆచార్య రెండు కలిపే పెడతారు దీంట్లో నేను రెండు రకాల ధోరణులను చూశాను ఎప్పుడూ ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడూ తప్పే మిడిల్ పాత్ ఇస్త గోల్డెన్ పాత్ బుద్ధ సో రెండు ఎక్స్ట్రీమ్స్ ఏమిటంటే ఎక్స్ట్రీమ్స్ గురువునహే గురువునహి కుచునహి గురువు లేడు ఏం పుస్తకం చదివేయడం జ్ఞానం పొందేయటము అని ఒక ఎక్స్ట్రీమ్ అసలు మాకు గురువే లేడని కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు అది ఒక ఎక్స్ట్రీం ఇంకా రెండో ఎక్స్ట్రీమ్ ఉండే వీళ్ళు ఏమిటంటే మా గురువు గారి పాదాభివందనం చేసేము పాదపూజ చేసేసేమో ఆయనకేమో కొత్త వస్త్రాలు ఇచ్చేసాము చెక్కు కూడా ఇచ్చేసాము ఇంకా మన పూచి అయిపోయింది మన మోక్షాన్ని ఆయన చూసుకుంటాడు ఇది కల్ట్ అంటారు ఇదో ఎక్స్ట్రీమ్ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్యన శాస్త్రము ఆచార్య అనే ఈ సంప్రదాయం నలిగిపోతూ ఉంటుంది ఇదో పెద్ద సమస్య ఇలా